People are slaves to language నిజంగా నేను వేళకూలంగా చెప్పట్లేదు మిమ్మల్ని ఎమ్యూస్ చేయటానికి జోక్ చేయటానికి చెప్పట్లేదు ఎందుకంటే పాఠంలో కొన్ని జోక్స్ కూడా వేస్తూ ఉంటాను అలా స్వామీకి మంచి జోక్లు వేస్తున్నారు అనుకున్నారు అలా గాయం కాదు జోక్ వేసేప్పుడు వేసిన సందర్భం ఈ జోక్ కాదు అది పీపుల్ ఆర్ స్లేవ్స్ దే ఆర్ బౌండ్ బై లాంగ్వేజ్ అని చేతనే భాష బంధిస్తుంది మనిషిని ఎందుకంటే దాంట్లో రహస్యం భాషను సంకల్పము కలిసి ఉంటాయి సంకల్పం లేనిదే భాష ఉండదు భాష లేనిదే లాంగ్వేజ్ అండ్ థింకింగ్ థాట్ అండ్ లాంగ్వేజ్ ది గో టుగెదర్ సో వెన్ ది థాట్ బైండ్స్ ఇట్ ఈస్ ది వర్డ్ దట్ బైండ్స్ ఎందుకంటే థాట్ని వర్డ్ని మీరు సెపరేట్ చేయలేరు పీపుల్ ఆర్ బౌండ్ బై థాట్స్ యాజ్ మచ్ యాజ్ దే ఆర్ బౌండ్ బై వర్డ్స్ పదాలు బంధిస్తాయి సో నేను పరలోకానికి వెళ్తాను వెళ్ళడం అని బంధి పరలోకం అనే పదం వీడిని బంధిస్తుంది పరలోకం అనేది బంధిస్తుంది నేను తాడా తాడా ఏమన్నా అది ఇట్స్ ఎ థాట్ ఇట్స్ ఎ వర్డ్ పీపుల్ ఆర్ బౌండ్ బై వర్డ్స్ చాలా చిత్రమైన విషయం గమనించాల సూక్ష్మ సూక్ష్మంగా ఆలోచిస్తేనే గమనించగలుగుతారు లేకపోతే వర్డ్స్ ఎలా బంధిస్తాయండి డిక్షనరీ ఎవరైనా బంధిస్తుందా అడిగితే ఏం చెప్పాం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 people are slaves to language anyway buddhimatam vadanch ante vachanaani cha bhasha vadamu unte vada prativadam kadu vachanamu buddhimantulu cheppa dagga matalni maatladutunaru ah ante dantlo virodham anamata virodham rendu vakyallo virodham mano alla antam aa edho anta manchi anta yogyamaina kabullu cheptunaru కానీ మళ్ళీ నీ పద్ధతి చూస్తే ఇలా ఉంది ఏమిటి అని విరోధం చూపిస్తున్నాను అలాగన్నమాట అదే అంటారన్న తదే తద్ మౌఢ్యం పాండిత్యం చూద్దం ఆత్మని దర్శయసి ఉన్మత్త ఇవా ఇభిప్రాయ ఆ విరోధాన్ని చూపిస్తున్నాడు శ్రీకృష్ణుడు అంటే ఏమిటో నువ్వు బుద్ధిమంతులు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 ఆత్మ అంటే నువ్వు ఆత్మని నీ ఎందు దర్శయస్ అంటే ప్రకటించుచున్నావు సో ఇటువంటి విరుద్ధ ప్రవృత్తి అంటే పలికీదొకటి పలుకుతుండగానే చేసేది ఆపోజిట్ ఇది పిచ్చివాళ్ళు చేస్తూ ఉంటారు ఈ పని ఉన్మత్త ఇవ ఉన్మత్త పిచ్చివాడే పిచ్చి కింద ఏమన్నా నీకు సో మహాత్ములకు అలా కనపడుతుంది దుఃఖించేవాడికి ఏమనిపిస్తుందంటే కొంప మునిగిపోయింది అందుకోసం నేను దుఃఖిస్తున్నాను వాడు అనుకుంటాడు మహాత్ముడు అనుకుంటాడు మూర్ఖుల్లో ఉన్నాడే పిచ్చోడులో ఉన్నాడే అని మహాత్ముడు అనుకుంటాడు ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ అలా ఉంటుంది అంటే మహాత్మును దుఃఖించడం నాను శోచి యస్మాత్ గతాసూన్ గత ప్రాణాన్ ృతన్ అగతూన్ అగత ప్రాణాన్ జీవత నానుశోచంతి పండితా ఆత్మజ్ఞా ఏమిటి విరోధమేమిటి దుఃఖిస్త తప్పేవిటి అంటే ఎస్మాత్ ఎందువలననగా ఎస్మాత్ ప్రశ్న కాదు కస్మాత్ ప్రశ్న ఎస్మాత్ ప్రశ్న కాదు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 సో గతాసూన్ అంటే గత ప్రాణాన్ వట్ వర్డ్ ఎగ్జాక్ట్ మీనింగ్ చెప్పేసారు చెప్పేసి ఇప్పుడు దాన్ని తాత్పర్యం చెప్తున్నారు గత ప్రాణాన్నంటే మృతాన్ మరణించిన వారిని గురించి ఇంకా అగతాసూన్ అంటే అగత అసూన్ అంటే అగత ప్రాణాన్ వర్ట్ వర్డ్ మీనింగ్ అంటే జీవత జీవించి ఉన్నవారిని గురించి జీవిత అంటే ద్వితీయ బహువచనం పచంతం పచంత పచత సో ద్వితీయ బహువచనం ఇంకా ఆ ఇంకా రాలేదు సో జీవించి ఉన్నవారిని గురించి కూడా చనుశోచంతి దుఃఖించరు ఎవరు పండిత ఈ పండిత అన్నది ముందు ఉండాలి అసలు ప్రారంభంలో ఉండాలి వాక్యంలో కర్త ముందు ఉండాలి కానీ శ్లోకంలో ఆఖరణ వచ్చింది కనుక వ్యాఖ్యానంలో ఆఖరణే చేస్తారు ఏ వరుసలో ఉంటే ఆ వరుసలో చెప్పేస్తారు పండితులు పండితులు అంటే టైటిల్ కాదు పండిత అంటే టైటిల్ కాదు పండిట్ అని టైటిల్ పెట్టుకుంటారు యూనివర్సిటీలు కూడా టైటిల్స్ ఇస్తూ ఉంటాయి ముందు పెట్టుకునేదాన్ని టైటిల్ అంటారు వెనక్ పేరుకి ముందు పెట్టుకుంటే టైటిల్ పేరు వెనకాల పెట్టుకుంటే డిగ్రీ సో అలాంటి టైటిల్ కాదు అది పండిత అంటే ఆత్మజ్ఞా ఆత్మస్వరూపమును ఎరింగిన వారు తెలుసుకున్న మహాత్మ ఆ పండిత శబ్దానికి ఆత్మజ్ఞానము గలవాడు అని అర్థం ఎలా వచ్చిందో చెప్తున్నారు పండా ఆత్మవిషయా బుద్ధి తే హి పండితా పాండిత్య నిర్విద్యుతే పండితా అంటే పండా ఇత సో పండా అంటే జ్ఞానము చూడండి పండాలు అంటూ ఉంటారు నార్త్ ఇండియాకి వెళ్తే అక్కడ అపురోహితున్న పండాలు అంటారు ఆ పదం అలా ఎందుకు అన్నారంటే పండిట్లనే అభిప్రాయం జ్ఞానము గలవారు అనే సెన్స్లో పండా అనే పదాన్ని వాడతారు పండా అంటే జ్ఞానము అన్న పదం పండా జ్ఞానం అంటే అపురంగ శబ్దం పండా అంటే స్త్రీలింగ శబ్దం అర్థం ఒకటే అర్థంలో లింగం ఏమి ఉంటుందండి లింగం ఏమిటి సో పండా అంటే జ్ఞానము బుద్ధి అనే పదాన్ని జ్ఞానము అనే అర్థంలో వాడుతూ ఉంటారు బుద్ధి అనేది ఇంటలెక్ట్ అనే అర్థంలోనే కాదు నాలెడ్జ్ అనే అర్థంలో వాడతారు దదామి బుద్ధియోగం తం ఏనమాపయాితే అంటే అక్కడ బుద్ధియోగం అంటే జ్ఞానయోగం అనర్థం ఇంటలెక్ట్ ఇస్తానని కాదు ఇంటలెక్ట్ ఎలాగూ ఉంది సో జ్ఞానము సో ఆత్మవిషయ బుద్ధి పండా అంటే జ్ఞానము ఏ జ్ఞానము ఆత్మజ్ఞానం ఆత్మకి సంబంధించిన జ్ఞానం అది కలవారు పండితా ఏషాం ఎవరికి ఉందో తేవారు పండితా అవును పండా అంటే జ్ఞానం అని అర్థం కదా ఆత్మజ్ఞానం అని ఎలా చెప్తాం ఫిజిక్స్ జ్ఞానం ఎందుకు కాకూడదు ఇంకో జ్ఞానం ఎందుకు కాదు స్టాక్ మార్కెట్ జ్ఞానం ఎందుకు కాకూడదు అంటే అలా కాదు పాండిత్యం నిర్విద్య అని బృహదారం యొక్క శృతి పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టా సేత్ అది వాక్యం నాకు గుర్తుండి మీకు చెప్పాను పాండిత్యం అంటే ఆత్మజ్ఞానమును నిర్విద్యా పొంది బాల్యేన బాల్యం అంటే చిన్న వయసుని కాదు బలభావేన తిష్ఠాసేత్ బాల్యము అంటే బలానికి బాల్యం వచ్చింది మనోబలముతో టిష్ఠాసేత్ నిలిచి ఉండవలేను తిష్టేతనర్థం తిష్టాసేత్ అంటే తిష్టేత వైదిక ప్రయోగం దృఢంగా స్థిరంగా నిలిచి ఉండవలేను ఆత్మజ్ఞానాన్ని పొంది మనోబలంతో దృఢంగా ఉండు మనోబలానికి ఆత్మజ్ఞానం తప్ప మరో ఉపాయం లేనేలేదు నవరత్న పుట్రం మనోబలాన్ని ఇవ్వదు మనస్సులో మరింత భయాన్నే పెంచుతుంది ఉంగరం చూసుకుంటున్నాయంటే అర్థం ఏంటండి భయం కదండి అది మనోబలమే ఆత్మజ్ఞానమే మనోబలాన్ని ఇస్తుంది మనోబలానికి ఇంకా మరో ఉపాయం లేనేలేదు ఉంగరం పెట్టుకుంటే భయం ఎలా పోతుంది అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ ఒకటి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే కొంత సైన్స్ తెలుసు ఉండాలి సో సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ ఏమిటంటే ఉంగరంలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుంది గ్రావిటేషన్ అంటే ఏటో తెలుసు అసలు ఆ రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుంది రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుందా ఎవరు చెప్పారు నీకు రాయిలో గ్రావిటేషన్ ఎక్కువ ఉంటుందని గ్రావిటేషన్ అనేది రాయిలో ఎక్కువ ఉంటుందా గ్రావిటేషన్ ఈజ్ గ్రావిటేషన్ సో రాయిలో ఎక్కువ ఉండడం మన బాడీకి ఎవ్రీ ఆబ్జెక్ట్ హ్యాజ్ ఇట్ సోన్ గ్రావిటేషనల్ పుల్ అండ్ ఆల్ దట్ దాని మాస్ మీద ఆధారపడి ఉంటుంది సో తర్వాత కాంతి మీద పడుతుంది ఏకాంతి మీద పడుతుంది సూర్యకాంతే మీద పడాలి సూర్యకాంతి ఈ ఉంగరం అంటే కానీ మీద పడది ఏంటి క్యా బోల్ రా కాబట్టి ఉంగరం నుండి అది ఇలా చూసుకుంటో నాకిప్పుడు పర్వాలేదు అనుకుంటున్నాడంటే వాడు భయపడుతున్నాడు అని అర్థం ఆత్మస్వరూపంలో భయానికి అవకాశం ఏముందండి దేహాత్మభావం చేత భయపడాలి కానీ ఆత్మస్వరూపం తెలుసున్నవాడికి భయం దేనికి భయం వట్ ఈజ్ వాట్ ఈస్ దేర్ టు బై ఎఫ్రైడ్ ఆఫ్ ఆత్మజ్ఞాని భయపడ్డా అంగుళిమాలుడి దగ్గరికి అంగుళిమాలుడి పేరు చెప్తే పారిపోయేవారు అందరూ ఆ అంగుళిమాలుడు ఆ డైరెక్షన్ ఉన్నాడంటే అటువైపు ప్రయాణం చేయడం మానేశారు అందరూ బుద్ధుడు వెళ్ళాడు భయపడలేదు అంగుళిమాలుడు అడిగాడు నేను నిన్ను చంపడానికి కత్తి ఎత్తినా కూడా నీకు భయం లేదా అని అయిన నాకు భయం లేదన్నా ఏమిటి కారణం డిస్కషన్ అయింది అంగుళిమాలుడు శిష్యుడై మహాత్ములు భయపడరు సో జిల్లే మూడు అమ్మ ఆశ్రమానికి నక్సలైట్లు వాళ్ళు వచ్చి భోజనాలు చేసి ఉంటారు అక్కడ రోజు భోజనాలు పెడుతూ ఉంటారు అక్కడ ఆ ఏరియాలో గుంటూరు ఏరియాలో కొంతమంది నక్సలైట్లు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఆశ్రమానికి వచ్చి భోజనం చేసి పెడతారు వాళ్ళు చెప్పారు నాకు అలాగ నేను వెళ్ళినప్పుడు అలా చెప్పారు మహాత్ములు అవేం పట్టించుకోడు మహాత్ములు దేనికి భయపడరు వాళ్ళని వాళ్ళు వెళ్ళినప్పుడు భయపడరు వాళ్ళు వచ్చినప్పుడు భయపడరు ఫస్టు సో పాండిత్య నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ ఆత్మ ఇట్టిది అని నా స్వరూపం ఇట్టిది అని మనోబలంతో నిలిచి ఉండుము బాల్యం నిర్విద్య మౌనమైన తిష్టా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 పండా పాండిత్యం పండితాహ అనే పదాలకి ఆత్మజ్ఞానము గలవారు ఏ ఆత్మజ్ఞానము అంటే అది ఎవరికో కొంతమంది స్పెషల్ పీపుల్గా ఉంటుందని మీరు అనుకోద్దు అలా చెప్తూ ఉంటారు అలా కొంతమందికి స్పెషల్ పీపుల్గా ఉంటే మనందరం ఈ యాత్ర ఈ సమస్య ఈ కష్టం ఈ టైంలో సినిమా చూసి సినిమా చూస్తూ ఉంటాయి సినిమాయో హిందీ సినిమాయో ఇంట్లో చూడవచ్చు అయితే థియేటర్లో చూడొచ్చు ఎందుకు ఈ కష్టం అంత మనకెందుకు ఆత్మజ్ఞానం అన్నది ఎవడో కొంతమంది స్పెషల్ పీపుల్కు ఉంటుందని కాదు యూ హ్యావ్ ఆల్ ది విజ్డమ్ ఇన్ యూ నౌ ఆల్ ది విజ్డమ్ పూర్ణ జ్ఞానము మీయందు ఇప్పుడు ఉన్నది బస్ ఇ బాత్మ మరైతే ఎందుకది అనుభవానికి రావట్లేదు అంటే మీకు మనం చేశాను కదండి సూపర్ఫిషియల్ లేయర్స్ ఆఫ్ కాన్షియస్నెస్ అని మీరు దాని పేరే మనస్సు సూపర్ఫిషియల్ లేయర్ ఆఫ్ కాన్షియస్నెస్కే మనస్సు అని పేరు తరంగం అంటే అర్థమేంటండి సముద్రము ఉపరితలమునందు ఉండే చలనము అంతేనా అంతే మనస్సు కూడా అంతే సో మీరు మనస్సుకి వశమై ఉన్నారు ఇది దట్స్ వై మీకు ఆత్మస్వరూపము తెలియటం లేదు అనుక మీరు అర్హులు ఆత్మజ్ఞానాన్ని పొందటానికి మీరు అర్హులు ఎందుకంటే మీరు ఆత్మస్వరూపులు గనుక తాను బంగారము అని తెలుసుకోవటానికి ఏ ఆభరణానికైనా అర్హత ఉన్నది కేవలం కొన్ని ఆభరణాలకే అర్హత ఉంది అని మీరు అనుకోవచ్చు అదేవిధంగా సకల ప్రాణులకు సకల మానవులకు అని అర్థం సో తాను అని తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నది నేను ఇంకా ముందు విస్తారంగా చెప్తాను ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి ఇది శృతే శృతి కోట్ చేశారు అంటే దట్ ఈస్ సపోజ్ టు బి ది అల్టిమేట్ అథారిటీ పాండిత్యం అనే శబ్దానికి ఆత్మజ్ఞానం అన్ను వల్ల అర్థం చెప్పాడయా అంటే పాండిత్యం నిర్విద్యాన్ని బృహదారం యొక్క శృతిలో అర్థం ఆత్మజ్ఞానం అనే బస్ అంతే అది ఇది ఫైనల్ ఇది శృతేహని మీకు తరచుగా శంకర భాష్యంగా వినపడుతుంది కాబట్టి శృతి మనం ఉన్న ప్రకరణం శృతి ప్రకరణం గీత ఉపనిషత్తుల సారం కాబట్టి ఇక్కడ ఇక్కడ ఉండే టెర్మినాలజీ ఇక్కడ ఉండే అర్థమే వాడతారు కంప్యూటర్ బుక్లో మౌస్ అని ఉందనుకోండి అర్థం ఏమిటి ఎలా కాని కాదు మౌస్ అంటే అది ఒక ఇన్స్ట్రుమెంట్ అంటే కంప్యూటర్ బుక్లో దానికి అర్థం అదే అదే మీకు బయాలజీ బుక్లోనో లేకపోతే డిక్షనరీలోనో మౌస్ అని ఉంటే ఎలా కానో మరొకటి ఇంకోటేదో అర్థం చెప్పవచ్చు కంప్యూటర్ బుక్లో మౌస్ అని ఉంటే అర్థం ఒకటే అలాగే ఇక్కడ కూడా పాండిత్యం అంటే పండిట్ టైటిల్స్ కావేం కావు ఆత్మజ్ఞానమే ఇక్కడ పాండిత్యము అలాగనమాట సంథింగ్ లైక్ దాట్ ఇది శృతే పరమార్థతస్తు నిత్యాన్ అశోచ్యాన్ అనుశోచసి అతో మూఢ అసి ఇభిప్రాయ సో పరమార్థంలో చూడాలంటే అంటే మీరు మరి భీష్ముడు చచ్చిపోయే సందర్భం అవునా కదా అంటే చూడు నామరూపాత్మకంగా భీష్ముడు మరణిస్తూ ఉండొచ్చు అస్తు బట్ పరమార్థతూ పరమార్థాన్ని అంటే సత్యాన్ని నీవు గుర్తించే పక్షంలో అయితే మటుకు నిత్యాన్ భీష్మాదులు నిత్యులు మరణించబో భీష్ముని యొక్క లక్ష్యార్థానికి మరణము లేదు అశోచ్యాన్ నిత్యుల గురించి దుఃఖించడం ఎందుకండి అశోచ్యాన్ ఇప్పుడు ప్రాణశక్తి మనిషిని ప్రేమిస్తున్నారు అంటారు మనిషిని ప్రేమిస్తున్నారు అంటే మీరు శవాన్ని ప్రేమిస్తున్నారా ఆ శవంలో ఉండే ప్రాణశక్తి విజ్ఞాన శక్తిని ప్రేమిస్తున్నారా ప్రాణశక్తిని విజ్ఞానశక్తినే ప్రేమిస్తున్నారు అటువంటిప్పుడు ప్రాణశక్తి విజ్ఞాన శక్తికి మరణమే లేదు ఇప్పుడు మీరు వాడు మరణించేడని దుఃఖించినప్పుడు దేని గురించి దుఃఖిస్తున్నట్టు కాబట్టి పరమార్థంలో నిత్యా అశోచ్యా మరణించే దుఃఖించాలి మరణించేది లేనే లేదు సో విజ్ఞా ఆ జీవ జీవుడికే మరణం లేదు ఏ జీవుడు గురించి నువ్వు దుఃఖిస్తున్నావో వాడు నిత్యుడు జీవుడు పుట్టడు జీవుడు అనాది షడశస్మాకం అనాదయ వేదాంత ఓ శ్లోకం ఇదే పద్ధతి ఓ హాఫ్ గుర్తుంటుంది అంతే ఇదో శాపం ఇది ఫిఫ్టీ పర్సెంటే గుర్తుంటుంది మాతో ఆరున్నాయి ఆరు అనాథుడు యారింటికి పుట్టుకోలేదు నాశం లేదు ఏమిటండి ఆరు అంటే జీవహ ఈశ్వర అజ్ఞానం ఇవన్నీ అజ్ఞానం కూడా అనాదే కానీ శాంతమత్వం తొలగిపోతుంది మాయా నాలుగు ఇలాగే ఇంకా ఎవరు రెండు ఉన్నాయి సో జీవుడు అనాది జీవుడు సృష్టింపబడ్డాడు జీవుడు ఈశ్వరులాగా అనాదిగానే ఉంటాడు నిత్యుడు కాబట్టి నిత్యుడు గురించి దుఃఖించిదే తేదీ అనవసరం అశోచ్య అని నామరూపాల గురించి దుఃఖించడం పొరపాటు వస్తువు గురించి దుఃఖించడం పొరపాటు ఎందుకంటే నామరూపాలు నిత్యాను దుఃఖించడం అనవసరం వాటికి ఎలాగూ మరణం అనేది లేనే లేదు పుట్టుక లేదు మరణం లేదు వస్తువు గురించి దుఃఖించడం అనవసరం ఇంకే దేనికోసం వీడు దుఃఖిస్తున్నాడు అంటే ఓ పదం పట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు మరణము అనే ఓ పదాన్ని పట్టుకుని ఓ భావాన్ని పట్టుకుని దుఃఖిస్తూ ఉంటాడు ఇది ఒక్క ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిందంటే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 నీవు తెలుసుకోలేక మూఢహా అసి దుఃఖిస్తున్నావు అంటే మూఢోసి అభిప్రాయ మూర్ఖుడురా అని అంటున్నారు ఎందుకంటే పిల్లవాడు దుఃఖిస్తుంటే తల్లే ఉంటుంది వరు వెర్రి మొహం ఎందుకురా దుఃఖిస్తూ ఉంటుంది ఎందుకంటే దుఃఖహేతువు లేదు దుఃఖిస్తున్నాడు పిల్లవాడు పిల్లవాడు ఎప్పుడైనా దుఃఖహేతువు ఉండి దుఃఖిస్తాడా దుఃఖహేతువు లేక దుఃఖిస్తాడా దుఃఖహేతువు లేకే దుఃఖిస్తాడు అంతే కదండి దుఃఖహేతు ఉండి దుఃఖిస్తే పిల్లవాడి కంటే ముందు తల్లి దుఃఖిస్తుంది వాడి దాకా వాడికి అంత దాకా రానే అక్కర్లేదు దుఃఖహేతువు లేకుండానే పిల్లవాడు దుఃఖిస్తాడు కానీ తల్లి పట్టించుకోదు కూడా ఒకప్పుడు కొంతసేపు ఏడ్చి వాడే ఊరుకుంటాడులే అని అంటుంది తల్లి ఇంత ప్రేమ గల తల్లి అలా ఎందుకుంది అంటే ఆవిడికి తెలుసు వీడి దుఃఖమునకు హేతువు లేదు అని తెలుసు అంతే కదండి దుఃఖించడానికి హేతువు లేదు అని తెలుసు అందుగురించే ఊరుకుంటుంది మహాత్ములు అలాగే ఉంటారు దుఃఖించడానికి హేతు లేదు అయినా అజ్ఞానం చేద్దాం పిల్లవాడికి అజ్ఞానం ఉన్నట్టుగానే వీడు పిల్లవాడు వీడు పెద్దవాడు అంటే వీడు వయస్సు వచ్చి గెడ్డాలు వస్తే పెద్దవాళ్ళు అవుతారండి గడ్డాలు మీసాలు వచ్చి జుట్టు తెల్లబడితే పెద్దవాళ్ళు అవుతారా ఫిజికల్గా అవుతారు ఇప్పుడు ఏజ్డ్ అవుతాడు వివేక్ అవుతాడా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 కాబట్టి మహాత్ములను సేవిస్తే సత్సంగం చేస్తే శ్రవణం చేస్తే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తే మహాత్ముల దగ్గర కూర్చుని అప్పుడు తెలుస్తుంది దుఃఖానికి అజ్ఞానమే హేతువు అని లేదా మీరు టెంపుల్కి వెళ్తే తెలుస్తుందా దుఃఖానికి అజ్ఞానం హేతు అని చేస్తే తెలుస్తుందా కర్మ చేస్తే తెలుస్తుందా అవన్నీ మంచివే కానీ దుఃఖానికి అజ్ఞానం హేతువు అని తెలియాలంటే భగవద్గీత అధ్యయనం చేస్తే తెలుస్తుంది ట్రాన్స్లేషన్ జరిగితే తెలియదు ట్రాన్స్లేషన్ జరిగితే ఇలా చెప్తారని తెలుస్తుంది ఇలా చెప్తూ ఉంటారు భగవద్గీతలో అని తెలుస్తుంది అందుకే మీకు అది అనుభవానికి రావాలి అంటే శ్రవణం చేయాల్సి కాబట్టి హే అర్జున నువ్వేదో బుద్ధిమంతులు అనుకున్నాను మూఢోశ్రీ మూర్ఖుడు వరయను ఇది అని చెప్పకనే శ్రీకృష్ణుడు చెప్పినాడు నవ్వి ఆర్ మేకింగ్ ప్రోగ్రెస్ రెండో శ్లోకం నత్వే వాహం జాతునాసం నవ్వే మే జనాధిపాయమత పరం శ్లోకం చదివిన వెంటనే అవతారిక చూడాలి ఎందుకంటే అవతారిక పర్పస్ ఏమిటంటే ఆ శ్లోకం యొక్క పరిచయాన్ని చేస్తుంది అవకాశలో అవతారిక చక్కగా ప్రింట్ చేస్తారు అదే మీరు కైలాసాస్ ప్రస్ అయితే ఇర్రెస్పాన్సిబుల్ ప్రింటింగ్ అవతారికి ఎక్కడుందో తెలియదు శ్లోకం ఎక్కడుందో తెలియదు వెతుక్కుని చూసుకోవాలి సో అవతారికి కనపడుతూ ఉంటుండే అందాము కుతస్థే అశోచ్యాతో నిత్యా కథం ప్రశ్న సమాధానం ప్రశ్న అప్పుడు శ్లోకం సమాధానం అవుతుంది ఓకే ప్రశ్న ఏమిటి కుతస్థే అశోచ్యాట వాళ్ళ గురించి ఎందుకు శోకించకూడదు ఏం వాళ్ళు చచ్చిపోతుంటే శోకించకూడదా వై యత అనిత్యా అతహా శోచ్యాహని వాళ్ళు అని యథా నిత్యాహ సారి నిత్యులు నిత్యులు కాబట్టి అంటే నిత్యులు కాబట్టి శోకించనక్కరలేదు కథం నిత్యులు ఎలా భీష్ముడు నిత్యుడయ్యాడా నిత్యుడా హా ఈ శ్లోకం సమాధానం శ్రోశ్లోకము నేవాహం జాతున్నాసం నన్ని మే జనా నవిష్యాే వయమర వదక్షదం నా తు ఏ అహం చుసరా సీచురా తు ఏవా అహం ఏవా అహం కలిపితే ఏవాహం ఆకి ఆ కలిపితే ఏమొస్తుందండి ఆ అవుతుంది మీరు కలిపి చూడండి ఆకి ఆ కలిపితే ఏమొస్తుంది ఆహూకి ఏ కలిపితేవే అవుతుంది నే వాహం జాతు నా ఆసం నా త్వం నా ఇమే జనాధిపా నా చె నా భవిష్యాయం అత ఈ శ్లోకం యొక్క విశిష్టత ఏమిటంటే దీంట్లో ఎనిమిది నకారాలు ఉన్నాయి నా నా నా నా అంటే నో ఇంగ్లీష్ నో ఏదైతే ఉందో సంస్కృతంలో నా ఇప్పుడు um ee choodandi he is good annaram konde english lo cheptunna ante atadu manchi vaadu he is no good annaram konde no yo not whatever ante atadu manchi vaadu kaadu it is not that he is no good andartham enti he is good anadu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 వాళ్ళు రెండు నకారాలు వేస్తారు ఐ ఐ విల్ నాట్ నెవర్ ఈట్ ఇట్ హండ్ర అంటే నేను తిన్నావు అని అర్థం కానీ వాడు తింటాడు అనుకున్నారు వాళ్ళు అలా రెండు నకారాలు వేసి వాడతారు ఇది ఒక అమెరికాలోనే ఉంది బ్రిటిష్లో కూడా అలా ఉండదు బ్రిటిష్ అంటే బ్రిటిష్ ఉంటే పుస్తకాలు నేను వెళ్ళాను కాదు పుస్తకాల్లో ఇంగ్లీష్లో రెండు నకారాలు ఉంటే అది పాజిటివ్ అయిపోతుంది పోనీ అదేదో డైరెక్ట్గా పాజిటివే చెప్పచ్చు కదా అంటే అలా కాదు పాజిటివ్ ఉంది అసలు ఉన్నది పాజిటివే వీడు నెగిటివ్ అర్థం చేసుకుంటాడు ఆ నెగిటివ్గా అర్థం చేసుకున్న దాన్ని ఖండించితే గానీ పాజిటివ్లోకి రాడు అందుకోసం రెండు నకారాలు వస్తాయి హీఈ్ నో గుడ్ అంటాడు నో ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ నాట్ కరెక్ట్ టు సే దట్ హీస్ నో గుడ్ అంటే ఈజ్ గుడ్ అని అంటే కొంచెం ఎంఫసిస్ బాగా వస్తుంది ఓకే ఇప్పుడు ఈ శ్లోకంలో ఏమని చెప్పబోతున్నారంటే నేను నత్వేవాహం జాతు నాశం జాతు అంటే అవ్యయమదే ఏ కాలమునందైనను అనర్థం జాతు అంటే కదాచిత్ ఎప్పుడైనను దీర్ఘంతో సహ ఎప్పుడైనను అంటే ఎప్పుడైనా సరే అని అర్థం కదాచిత్ తెలిసిందాన్ని జాతు అహం నా నేను లేను ప్యాస్టెన్స్ ఆసం అంటే ప్యాస్టెన్స్ నేను గతంలో లేకుంటిని అని అర్థం అహం నాసం అంటే నేను గతంలో లేకుంటిని ఇది నా అని కరెక్ట్ కాదు అర్థమైందండి నత్వేవాహం జాతు నాశం గతంలో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 అహం నేను జాతు ఏ కాలం నందైనను నా నా ఆసం లేకుంటీ అని నేవా లేనే లేదు అంటే అర్థమైందండి అంటే గడచిన కాలంలో నేను లేకపోవుట అన్నది లేదు శ్రీకృష్ణుడు అంటున్నాడు అదేమిటయా నీవు ఫలానా సంవత్సరంలో కృష్ణాష్టమి నాడు పుట్టావు కదా దేవకీదేవికి వసుదేవుడు దేవకీదేవులకి జైల్లో ఫలానా అప్పుడు పుట్టావు నువ్వు లేవు ఆ నువ్వు పొరబడ్డావు అంటే ఇక్కడ వాచ్యార్థంలో లేని మాట కరెక్టే కానీ ఆయన లక్ష్యార్థం చెప్తున్నారు ఎప్పుడు కూడా మనిషి వాచ్యార్థంలో బతక లక్ష్యార్థంలోనే బతక నేను అంటే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 నత్వేవాహం జాతునాశం అంటే ఆయన శ్రీకృష్ణుడు దేవకీపుత్రుడులాగా మాట్లాడటం లేదు భగవానులాగా మాట్లాడుతున్నారు జ్ఞానిలాగా మాట్లాడుతున్నాడు భగవానులాగా మాట్లాడుతున్నాడు అంటే మళ్ళీ ఏదో మిస్టీరియస్ అనుకున్నారు కాదు జ్ఞాని సో నత్వేవాహం జాతునాశం గడచిన కాలంలో నేను ఫలానా అప్పుడు అని చెప్పటానికి ఏ కాలము లేదు త్వం నీవు సహ నా సహ కాదు నాహి అని మార్చుకోవాలి పోలేండి అంత గ్రామర్ గురించి చింత చేయకండి త్వం నీవు లేకుంటివి అని నా లేదు అది పోనీ శ్రీకృష్ణుడైతే పోని గడచిన కాలంలో లేకపోవడం అనే మాట్లాడలేకపోవచ్చు అర్జునుడు లేకపోవచ్చు కదా నో త్వం నా నీవు లేకుంటివి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 జనాధిపాహ దగ్గర నాసన్ అని మార్పు అలాగా అంటే అర్థం ఏంటంటే గడచిన కాలంలో నేను కానీ నువ్వు కానీ ఈ రాజులందరూ కానీ అంటే అక్కడ యుద్ధంలో నిలబడ్డ సేనా రాజులు వీళ్ళందరూ కానీ ఒకప్పుడు వీళ్ళెవళ్ళూ లేరు తర్వాత వీళ్ళు పుట్టారు అనుకుంటావేమో తప్పు వీళ్ళు ఎవళ్ళు లేని కాలము ఏనాడు లేదు గతంలో అంటే ఏమైందండి అక్కడికి ఎవ్వళ్ళు పుట్టలేదు అని అనుకుంట పుట్టాలి అంటే గతంలో లేకుండి ఇప్పుడు పుట్టాలి అదే కదా పుట్టడం అంటే మరి గతంలో లేకుండక లేకుండడం అనేది ఏం లేదు అంటే గతంలో ఉన్నారు మరి ఇంక పుట్టడం ఏమిటి ఇట్స్ ఆల్ అపియరెన్స్ అనే చెప్పాల్సి ఇది ఎలాగంటే సినిమా తెర మీద ఒక బాలుడు పుట్టాడు సినిమాల్లో కూడా పుట్టుకలోవే ఉంటాయి కదండీ ఇప్పుడు బాలుడు పుట్టాడా పుట్టినట్లు అపిరెన్సాన్స్ అంచేతనే సినిమా తెర మీద జాయతే అనకూడదు జాయ జాయతే అంటే పుట్టుచున్నాడు అనకూడదు అస్థి అనకూడదు అస్థి అంటే ఉన్నాడు అనకూడదు మరి ఏమనాలి దృశ్యతే కనబడుచున్నాడు పెరిగినట్లుగా కనపడుతున్నాడు డ్యాన్స్ చేసినట్టుగా కనపడుతున్నాడు యుద్ధాలు చేసినట్టుగా కనపడు అన్నీ కనపడ్డామే ఏది సత్యం కాదు అంతే సో మన జీవితం కూడా ఓ పెద్ద సినిమా అయితే సినిమా కంటే భిన్నమేం కాదు గత ముప్పై సంవత్సరాల జీవితాన్ని మీరు ఒక్కసారి నెమరు వేసుకు చూడండి సినిమాయా లేకపోతే మరేమన్నానా సినిమాయే ఆ గతము యొక్క నిన్న కూడా మనం చేశాను ఆ గతం వర్తమానంలోకి ఇంచిపోయి ఇప్పుడు బ్లాటింగ్ పేపర్ మీద ఇంకు ఇంకిందనుకోండి ఆ బ్లాటింగ్ పేపర్ ఎలా కనబడుతుంది ఆ ఇంకు ప్రభావం చేత బ్లూగా కనపడుతుంది ఆ విధంగా గతం అంతా వర్తమానంలోకి ఇంకిపోయి ఆ గతమే వర్తమానంలో అలాగ ప్రభావంగా కనపడుతూ ఉంటుంది మనం బతికేది వర్తమానంలోనైనా వాస్తవంలో గతంలోనే బతికేస్తూ ఉంటాం ఆ గతాన్నే భవిష్యత్తులోకి తీసుకుపోతూ ఉంటాం గతకాలీన విషాదంలోనే మనిషి బతుకుతూ ఉంటాడు మానవుని యొక్క స్వభావం కేవలము అజ్ఞానం చేత మనిషి ఈస్ బౌండ్ బై టైం హీ క్యారీస్ ది బర్డెన్ ఆఫ్ టైం ఈ కాలం యొక్క బరువుని మోస్తూ ఉంటాడు ఒక ఆయన అన్నారు ఏమిటో ఎన్ని అనుభవాలో కొడుకులని కన్నాను కూతుళ్ళని కన్నాను పెళ్లిళ్ళు చేశాను మనవాళ్ళని మోశాను ఇప్పుడు నడువు వంగిపోయింది అన్నాడు అంటే వాటి ఆ నడుము అందిపోయింది ఏమిటంటారు ఆ కాలం యొక్క బరువుని అలా పోసుకుంటూ పోతులాడని అర్థం అంతే కదండి అంతకంటే ఇంకే అంత కల్పన అజ్ఞానం చేతనం అలా ఎనీవే సో గతంలో మనం ఎవలము లేము అనే మాట లేదు అని పైవాక్యానికి అర్థం కింద వాక్యం నా భవిష్య కాదు వయం మనము సర్వే అందరము అతరం ఈ పైన నవిష్యా ఉండబోము అని నేవా లేనే లేదు సర్వే వయం వైవాక్యంలో నేను నువ్వు వీళ్ళు అన్నాడు ఇప్పుడు అన్నీ కలిపేసి సర్వే భయం మన అందరం అంటే నేను నువ్వు వీళ్ళు అందరూ కూడా భవిష్య అతఃపరం ఈ పైన అంటే ఈ పద్దెనిమిది రోజులు యుద్ధం అయిపోయిన తర్వాత అది మనం ఉండము చచ్చిపోతాము ఎవరో కొంతమంది చచ్చిపోతారు చచ్చిపోయిన వాళ్ళు ఇంకా ఉండరు మనం ఉండకపోవచ్చు వాళ్ళు ఉండకపోవచ్చు అందరం ఉండకపోవచ్చు మనం ఎవరో ఉండము అనే మాట లేనేలేదు నచ్చేవా లేనేలేదు అని ఎవడంటున్నాడు శ్రీకృష్ణుడు అంటున్నాడు ఎటువంటి శ్రీకృష్ణుడు పదకొండో అధ్యాయంలో చుట్టూ వీళ్ళందరినీ నేను మింగేస్తున్నాను వీళ్ళు ఎవరు మిగలగరు నువ్వు బాణం వేసినా మిగలరు నువ్వు బాణం వేయకపోయినా మిగలదురు ఇప్పుడు ట్రక్ డ్రైవర్స్ ట్రక్లు ఆపేశారనుకోండి నడిపించడం ట్రక్ డ్రైవర్స్ స్ట్రైక్ చేశారనుకోండి ఇంక దేశంలో మృత్యువులే ఉండవా ఏమి అప్పుడప్పుడు లారీ వాళ్ళు స్ట్రైక్ చేస్తూ ఉంటారు లారీ ట్రక్ అంటే వాడు ఎమదోతా అని అర్థం కదా ఎవ ట్రక్కి సంస్కృత పదం నుంచి పుట్టిద్దది ట్రక్ అన్నది త్వరగా గచ్చతి ఇది త్వరగా త్వరగా అన్నదే త్వరకయి ట్రక్ అయిద్దది సో వేగముగా వెళ్ళులది సో యమదూతం వెళ్ళిపోతూ ఉంటారు ఈ ట్రక్కర్స్ అందరూ కూడా ఈ యమదూతలు కూడా స్ట్రైక్ చేశారు యమదూతలు స్ట్రైక్ చేశారంటే యమధర్మరాజు గారు ఇప్పుడు ఆయన కొత్త న్యూ అపాయింట్మెంట్స్ ఏమైనా చేయాలా ఏమేమి వీళ్ళందరూ ఆయన అపాయింట్ ఇస్తే వీళ్ళు వెళ్తే మరొకరు ట్రక్ డ్రైవర్స్ స్ట్రైక్ చేశారు కదా మరణాలు ఆగిపోవు మరణాలు అలా నడుస్తానంట సో నేవ కాబట్టి నచేవన భవిష్యామ సో శ్రీకృష్ణుడు అన్నాడు ఆయనకి తెలుసు ఈ మొత్తం పద్దెనిమిది అక్షరాహిణీయుల సైన్యం చచ్చిపోతారు అటు ముగ్గురు ఇటు ఆరుగురు ఇటు ఆరుగురులో ఆయన ఇంక్లూడెడ్ ఆయనతో పాటు ఇటు ఆరుగురు అటువైపు ముగ్గురు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 నేను ఉన్నాను అంటే మీరు ఏమిటి మీ అభిప్రాయం ఏమిటి నా నేను ఫలానా సుబ్బారావు ఉన్నానో ఫలానా రామారావు ఉన్నానో నేను ఉన్నాను అంటే నామరూపములను అధ్యారోపణం చేసుకుని నేను ఉన్నాను అని చెప్తాను సో ఆ ఉనికి అది చాలా తాత్కాలికమైన ఉనికి అశాశ్వతమైన ఉనికి ఆ ఉనికి మిగిలిది కాదు అది కొట్టుకుపోతుంది కాలప్రవాహంలో సో అది ఎందుకంటే వీడు ఏ నామరూపాలను నెత్తిమీద వేసుకుని ఆరోపించుకుని నేను ఉన్నానని అన్నాడో ఆ నామరూపములు దేశకాల పరిచ్ఛిన్నములు అయిపోతాయి పరిచ్ఛిన్నము అంటే పరితహా చిన్నం అన్ని వైపులా కట్ కట్ కట్ దాన్ని పరిచ్ఛిన్నము అంటారు సో ఇప్పుడు పండు తీసుకుని కట్ కట్ కట్ కట్ కట్ అన్ని వైపులా కట్ చేసేసి కట్ అడుగున కట్ పైన చేసి మధ్యలో మొక్క మీకు ఇచ్చారనుకోండి దాన్ని పరిచ్ఛిన్నము అంటారు సో పరిత చిన్నం అలాగే దేశకాలములలో దేహమే నేను అనుకున్నప్పుడు దేహము దేశమునందు పరిచ్ఛిన్నం పరిత చిన్నం కాలతహా ఛిన్నం కాలంలో కూడా ఈ కాలంలో ఇటు లేదు అటు లేదు సో ఆ దేశ కాలంలో ఎక్కి మీద వేసుకుని నేను ఉన్నాను అంటాడు అయామ్ అంటాడు ఆ ఉనికి చాలా అశాశ్వతమైన ఉనికి ఆ ఉనికికి మూలంలో ఏ అఖండ సత్తగలదో రియాలిటీ దట్ రియల్ ఎగ్జిస్టెన్స్ దట్ రియాలిటీ అది చేంజ్ సర్వ వికారములో లేనిది దాని ఎందు ఏ వికారములో ఉండవు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 నేను చచ్చిపోతానేమో డెబ్భై ఏళ్ళు బతుకుతానేమో ఎనభై ఏళ్ళు బతుకుతానేమో నాకు గండ ఉందేమో మృత్యు యోగం ఉందేమో సర్పయోగం ఉందేమో ఈ మీమాంస అర్థం లేని మీమాంస ఎందుకు పనికిరాలి మీమాంస ఏమీ ఒరగదు ఆ ఏదో ఆ మీమాంస మీరు ఏదైనా పుణ్యకార్యమో దానమో ధర్మమో చేస్తే టు దట్ ఎక్స్టెండ్ ఇట్ హెల్ప్స్ మృత్యు భయంతో మనిషి దానం చేస్తాడు అంతవరకు పనికొస్తుంది అంత అది కూడా నేను ఆ రకమైన జస్టిఫికేషన్ కూడా శ్రీకృష్ణుడు ఇవ్వడు నేను ఇస్తూ ఉంటాను ఎందుకంటే కొంత రిలిజియన్లు కూడా యూ హు క్యారీ ఇట్ ఫార్వర్డ్ అని కొంత దాన ధర్మాలకు ఏదో భయంతో దాన ధర్మాలు చేస్తారు మనుషులు కానీ దాన ధర్మాలతో కొంత ఎకనామిక్ సిచ్యువేషన్ భేదవాళ్ళకు ఉపయోగపడుతుంది సో భయంతో చేసినా మంచి పని చేసుకున్నాడు కాబట్టి పోనీ శుభం భూయా తండమే కానీ భయంతో మంచి పని చేయకూడదు నిర్భయంగా మంచి పని చేస్తే ఇంకా శోభగా ఉంటుంది కాబట్టి ఆ మీమాంస ఎందుకు పనికిరాని మీమాంస నిరుపయోగమైన మీమాంస ఆ మీమాంస చేశారనుకోండి అసలు మీమాంస చేసే సందర్భం లేకుండా అయిపోతుంది ఇప్పుడు కూడా రాంగ్ మీమాంసలో ఉన్నవాడు రైట్ మీమాంస ఛాన్సే లేకుండా అయిపోతుంది తప్పుదారిలో వెళ్ళేవాడికి మంచి దారిలో నడిచే అవకాశం ఉండదు అసలు ఎక్కడో ఒకటి నిలబడి ఉంటే తర్వాత దారిలో నడవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి రైట్ మీమాంస అయినా చేయాలి లేకపోతే ఓపెన్ మైండెడ్గా అయినా ఉండాలి రాంగ్ మీమాంస చేయకూడదు సో కాబట్టి మీమాంస అనేది ఎలా ఉండాలంటే నేను దేహమేనా కావలసినంత మీమాంస ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇరవై శ్లోకాల్లో ఆత్మస్వరూపము యొక్క పూర్ణ విచారం రాబోతోంది ఎంత మీమాంసో నేను ఊహ కూడా చేయలేదు ఎన్ని క్లాసులు పడుతుందో కూడా చెప్పలేదు సో అటువంటి ఆత్మస్వరూపం యొక్క మీమాంస నా స్వరూపమేమి నేను ఏమిటి అసలు వాటే అమ్మాయి ఆ మీమాంస చేసుకోవాలి కానీ నేను ఈ ఉంగరం పెట్టుకుంటే ఇంకో పదేళ్ళు బతుకుతానేమో లేకపోతే ఆ కర్మ చేస్తే ఇంకా కొంతకాలం బతుకుతానేమో ఎందుకు బతకడం ఎందుకు వే వేస్ట్ కదా అనవసరం ఎందుకు ఎక్కువ కాలం ఎందుకు బతకాలి బతికి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బతకాలి కానీ ఎక్కువ కాలం బతికి ఏమిటో ఉద్ధరించాలి అనవసరం లెంగ్త్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ బతికినంతకాలం సుఖంగా ఆరోగ్యంగా బ్రతకడం జ్ఞానాన్ని సంపాదించుకుంటూ బ్రతకడం పుణ్యకర్మల్ని చేస్తూ సేవ నలుగురికి సేవ చేస్తూ బ్రతకడం అయిపోయింది టైం అయిపోయింది అనుకోండి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 ఓం పూర్ణమ పూర్ణమ పూర్ణమా పూర్ణము దశమాయ పూర్ణమే వాశిషాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ నమ హరి తత్స్వత శ్రీకృష్ణార్పణమస్తు చిన్న మనవి ఒక్క నిమిషం ఒక అనౌన్స్మెంట్ చేద్దామని నేను